ఎంతో కరణకారకము కారణము ఇన్స్ట్రుమెంట్ రూపంగా అన్వయిస్తుంది సో ఈ పదాలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉండవు రాముడికి రావణుని అనే పదంతో సంబంధం ఉండదు ఇవన్నీ వెళ్ళి క్రియలోనే సంబంధాన్ని కలిగి ఉంటాయి అలాగే విశేషణములు విశేషణములనండి రక్షణ వాచకాలనండి ఇవి పరస్పరం వాటిలో వాటికి సంబంధమే ఉండదు ఇవన్నీ వెలిసి వెళ్ళి కట్టకట్టుకుని ఆ విశేష్యాల్లోనే అన్వయిస్తాయి అలాగే ఇక్కడ సత్యాది శబ్దాన పరస్పరం సంబంధించే సత్యం అనే పదము జ్ఞానం అనే పదంతో కానీ లేక ఈ రెండు వెళ్ళే అనంతంతో కానీ ఈ మూడింట్లో ఒకదానికే ఒకదానికే సంబంధం లేదు అవి ఒకదానితోటి ఒకటి అన్వయించం సంబంధం లేదంటే అవి విరిచే సహదర పారాయణ కాదు వాటిలో వాటికి అన్వయం లేదు మరి ఎక్కడ ఉన్నది అన్వయము పరార్థత్వాత పరం అంటే వీటికంటే సుపీరియర్ ఒకటి ఉంది అదేమిటంటే విశేషం విశేషణం కంటే సుపీరియర్ విశేష్యం విశేషణం లేకుండా విశేష్యం ఉండగలదు కానీ విశేష్యం లేకుండా విశేషణం ఉండదు తెల్లని గోడ ఇంట్లో సుపీరియర్ ఏది ఇన్ఫీరియర్ ఏది అంటే గోడ సుపీరియరు తెల్లని ఇన్ఫీరియరు ఎందుకంటే తెల్లని నా లేకపోయినా గోడ ఉంటుంది గోడ లేనిదే తెల్లని ఉండలేదు తెల్లని ద్రవ్యాన్ని ఆశ్రయించుకుని ఉండాలి తెలుపు నాకు తెలుపు చూపించండి మీరు ఇదిగో తెలుపు దీని చుట్టూ ఉన్నది తెలుపు అదేమిటి మీరు కాగితం చూపిస్తారు ఏమిటి కాగితం చూపించకుండా తెలుపు చూపించండి అంటే ఎలా చూపిస్తాను మీకు తెలుపు నేను ఏదో కాగితమో గోడో ఏదో చూపించే చూపించాను సో విశేషణములు ద్రవ్యాన్ని ఆశ్రయించి ఉంటాయి పరాన్ని కాబట్టి ఇక్కడ బ్రహ్మ విశేష్యం విశేష్యం కొరకు ఈ విశేషణాలు బయలుదేరాయి కాబట్టి పరార్థములు అవి అదేవిధం కాబట్టి వాటికి పరస్పరం ఒకదాంతో ఒకటి సంబంధం ఉండదు ఇవన్నీ కలిసి ఒక ఫైనల్ దానికి వెళ్ళి అన్వయిస్తూ ఉంటాయి వాక్యంలో విశేష్యార్థాహితే అవి విశేష్యము కొరకు ఉద్దేశింపబడినవి మాత్రమే కాబట్టి మనకు ఏమిటి అర్థం వచ్చిందన్నమాట సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అనంతం బ్రహ్మ అని అదే ఆయన అనబోతున్నారన్నమాట అందాము అత ఏకైకో విశేషణ శబ్ద పరస్పరం నిరపేక్ష ్రహ్మశబ్దేన సంబద్యతే కాబట్టి టు స్టార్ట్ విత్ తర్వాత వాటికి ఏమైనా పరస్పర సంబంధం ఉంటే అన్వయంతో సంబంధం లేకుండా అన్వయం మాట పక్కన పెట్టి వాక్యాన్వయం సింటాక్స్ మాట పక్కన పెట్టి వాటిలో పరస్పరము ఏదైనా కొంత ఇన్ఫ్లుయెన్సింగ్ నేచర్ ఉంటే వీ విల్ టేక్ ఇట్ ఇన్ అకౌంట్ బట్ యాజ్ సచ్ వాక్యాన్ని సమయం వచ్చినప్పుడు మాత్రం సత్యానికి జ్ఞానానికి మనం కనెక్షన్ ఇవ్వద్దు ఆల్ ఆఫ్ దెమ్ ఆల్ ది త్రీ ఆఫ్ దెమ్ will directly go on attach themselves to brahman they do not contribute to something or other individually mutually all of them contribute something to brahman independently anik narpayam kabat atha ekai ko vishesana shabda pratiokka vishesana vachaka shabdam vishesana shabdha na lakshana shabdha na okate aa aspect manu settle chesese sam sad settle chesinna roju mana ella kavaluste ela vadukochu so ఈ విశేషణ శబ్దాలు సత్యం జ్ఞానం అన అనంతం అనేవి పరస్పరం నిరపేక్ష ఒకదానితో ఒకటికి అపేక్ష లేదు ఇవన్నీ కూడా వెళ్ళి బ్రహ్మ ఎందు కలిగి ఉంటాయి బ్రహ్మ పదాన్ని దాన్ని అంటిపెట్టుకుని ఉంటాయి అదే అపేక్ష ఉంటాయి కాబట్టి బ్రహ్మశబ్దేన సంబద్యంతే వాటి అన్వయము బ్రహ్మశబ్దంతో ఉంటుంది అంటే ఎలాగన్నమాట అదే చెప్తున్నారు సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అనంతం బ్రహ్మేతి అది బ్రహ్మశబ్ద నిర్వచనం బ్రహ్మ నిర్వచనం మూడు వాక్యాలు ఒకే వాక్యాన్ని మూడు వాక్యాల కింద చేసాం అంటే మళ్ళీ అయితే మీరు మూడు వాక్యాలెందుకు ఒకటే చెప్పొచ్చు కదా అంటే దానికి మళ్ళీ హేతు వస్తుంది ముందు సత్యం బ్రహ్మ అని చెప్తారు మీకు చెప్తే బ్రహ్మ మీకు తెలుస్తుంది కానీ సందేహం ఉంటుంది అప్పుడు జ్ఞానం బ్రహ్మ అని చెప్తారు అప్పుడు బాగుంది ఇప్పుడు ఆ సందేహాన్ని తీరింది కానీ ఇంకొక సందేహం ఉన్నది అప్పుడు అనంతం బ్రహ్మ అని చెప్తారు అప్పటికి మీకు బ్రహ్మస్వరూపం తెలిసిపోతుంది అవి మూడు వాక్యాలు కలిసి బ్రహ్మస్వరూపాన్ని నిర్ధారిస్తాయి అది ఆ మూడు వాక్యముల యొక్క లక్షణం ఇప్పుడు సత్యం బ్రహ్మ వాక్యానికి జ్ఞానం బ్రహ్మ వాక్యానికి పరస్పర పోషకత్వం ఉంటుంది రెండు కలిపి మీకు సహకారాన్ని అందిస్తాయి అలా ఈ వాక్యానికి ఆ వాక్యము పోషకం అవుతుంది ఈ రెండింటికి పోషకము అనంతం బ్రహ్మ అనే వాక్యం అవుతుంది ఆ విధంగా పరస్పర పోషకత్వం ఉంటుంది తప్పించి ఇండివిజువల్ వర్డ్స్కి ఏమీ పరస్పర సంబంధం ఉండదు పరస్పర అపేక్ష ఉండదు అని మీమాంస దీన్ని మీమాంస అంటారు మీమాంస అంటే ఎంక్వైరీ అని అర్థం మొదట రఫ్గా కానీ సంస్కృతంలో మీమాంసా శబ్దానికి మీనింగ్ ఎలాగంటే పూజిత విచార విచార అంటే ఇంక్వైరీ పూజిత విచార పవిత్రమైన విచారం చేస్తే మీమాంస అవుతుంది అంతేగానే ఎలక్షన్ గురించో స్టాక్ మార్కెట్ గురించో కూర్చుని ఓ గంట సేపు క్రికెట్ ఎవడు నెగ్గుతాడు వీడు ఈ వెస్టిండీస్ నెగ్గుతున్నా ఇండియా నెగ్గుతున్నా ఎవడు బాగా ఆడాడు మాకు పూర్వం మీమాంస ఉండేది గవాస్కర్ బాగా ఆడా కపిల్ బాగా ఆడా వాళ్ళిద్దరూ దెబ్బలు ఆడుకుంటూ ఉండేవారు వాళ్ళ ఫ్యాన్స్ ఇక్కడ చర్చ ఉండేవారు ఆ రకమైన ఎంక్వైరీకి మీమాంస అంటారు ఉచిత విచార పవిత్రమైన విచారం ఆత్మస్వరూపానికి సంబంధించింది మానవ జీవితానికి సంబంధించింది అయితే వాళ్ళకైనా ఉపకారం చేయడానికి సంబంధించి ఏదైనా పరోప సేవ చేయదలుచుకున్నారనుకోండి ఇలా చేస్తే బాగుంటుందా అలా చేస్తే బాగుంటుందా అని మీరు అరగంట సేపు చర్చ చేసుకున్నారనుకోండి బాగు విసిగించకండి మీ చర్చ మీరు అని అనకూడదు ఎందుకంటే వాళ్ళు చేసే చర్చ కొంత పవిత్రమైనది అలాగే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మా అంటే ఆ బాస్తమాను బోరు కొట్టేస్తున్నారని మీరు అని అనకూడదు కొంచెం ఎందుకంటే పూజిత విచారం కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉన్న అసలు కూర్చుని అలాగే ఇబ్బందికరంగా ఉన్న ఉన్న కూర్చుని వినడం ఇది ఒక ట్రైనింగ్ ఇది కొంతమంది కంప్లైంట్ చేస్తారు ఈ పాఠం బాగుందండి ఆ పాఠం బాగోలేదని అలా అనకూడదు బాగున్న పాఠం బాగోలేని పాఠం కూడా వింటూ ఉండాలి ఇట్ ఈజ్ రియల్లీ ఇప్పుడు సపోజ్ ఇంకేదో పాఠం చెప్పమన్నారు అనుకోండి నేను అది సరిగ్గా లేదనుకోండి అదే ఈవేళ పాఠం బాగలేదని లేదు చక్కకపోతే అలా చేయకూడదు అది సహనం క్షాంతి రాజ్యవం అని శ్రీకృష్ణుడి చేపేటోటండి ఆ సహన శక్తి దాన్ని పెంపొందించుకోవాలి అసలైన సహనం ఇక్కడే వస్తుంది ఎద్రవాడు సందర్భం లేకుండా మాట్లాడుతూ ఉంటాడు ఆచారాలు సంప్రదాయాలు అని హెడ్డింగ్ పెట్టారు బోర్డు అక్కడ వెనకాల ఆచారాలు సంప్రదాయాలు ఆయన మంచి మంచి ఖరీదైనటువంటి వెయ్యి రూపాయల ఖరీదైనటువంటి పంచ దోవతి పైన కండువా ఇలా కండువా కూడా ఇలా రెండు వైపులను ఏదో మూలం వేసుకోవడం కాదు కానీ ఇలా మంచి పంచు పచ్చు అంచు ఇలా కండువా మెడలో నాలుగు బొట్టు పెద్ద బొట్టు ఆయన హీ హీ సిటింగ్ దే నౌ హీ హ్యాస్ టు స్పీక్ ఆన్ సంథింగ్ ఆచారాలు సంప్రదాయాల గురించి మాట్లాడాలి ఏమో మాట్లాడతారని నేను చాలా ఓపిక శ్రద్ధగా వెళ్ళడం ప్రారంభిస్తే నో నో వే ఐటల్ హీ జస్ట్ డెంట్ నో ఎనీథింగ్ మరి ది మిస్ఫార్చూన్ ఏదో కొంత తెలుసు చెప్తుంటే మనం కూడా ఏదైనా ఎంజాయ్ చేయగలిగా చెప్పేవాడు కూడా ఒక్కపిస్త తెలుసు నుండి చెప్పాలి కదా మరీ కలికాలం ఇంతలా అన్యాయం అయిపోకూడదు ఒకపిసర్ తెలిసి చెప్తే బాగుంది ఆచారము మనమేమో పొద్దున్నే స్నానం చేస్తాము స్నానం శుచిగా శరీరం శుచిగా పెట్టుకునేందుకు అవసరము అది మనందరికీ తెలుసున్న సంగతి అయినా ఆ వాక్యం వింటే కాబోలు ఇట్స్ ఓకే దానివల్ల కొంత మనశ్శుద్ధి కూడా కలుగుతుంది ఆ ప్రసన్నమైన మనస్సుతో మనం ఏదైనా ఈశ్వరుని ఆరాధన చేసుకోవచ్చు ఈ మాటలు చెప్పడానికి ఏం పాండిత్యం కావాలండి ఇదో పెద్ద పాండిత్యమా ఏమైనా సత్య విజ్ఞానం బ్రహ్మం వ్యాఖ్యానం చేయమన్నారా ఏమన్నానా కామన్ సెన్స్ పాయింట్స్ కదా common sense is such a rare thing i believe it is a very rare item it is just not available and therefore blabering antaru chudandi he continues to blab and uh, and uh, there are people uh, to support it andhenaiva niyamaana yathanta haanaanta kanta maro inkō maata cheppadaniki vīl lena paristhiti all ignorance nothing more than that very unfortunate yeah so what i meant to say సహించడానికి కూడా ఒక్క పిస్తం రీజనబుల్గా ఉంటే సహించవచ్చు ఒకప్పుడు మోస్ట్ అన్ రీజనబుల్ కూడా సహించాల్సి వస్తుంది యూ హ్యావ్ టు బేర్ విత్ ఇట్ అంటే ఈశ్వరుని యొక్క సృష్టిలో అన్ని రకాలు ఉంటాయి సో వీ హ్యావ్ టు అకామడేట్ ఇట్ అండ్ కమింగ్ టు ది పాయింట్ కొంచెం ఓపిక్గా వినాలని మొదలుపెట్టి ఇంతదాకా వచ్చాను డజంట్ మ్యాటర్ సో సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అనంతం బ్రహ్మది చూడండి భాష్యకారులు ఆ వాక్యాన్ని ఎంత శ్రద్ధగా విచారం చేస్తారో చూడండి శ్రద్ధను మీరు గమనించాలి ఆ విశేషణ విశేష భావము లక్షణ లక్ష్య సంబంధము ఆ రెండింటికి ఉండే తేడా విశేషణములు సజాతీయ వ్యావృత్తిని చేస్తాయి లక్షణము సకల వ్యావృత్తిని చేస్తుంది ఎంత చక్కటి తేడా చూపించి ఈ పరస్పర సంబంధం ఉండదు వీటికి పదాలకి ఆ మూడు కలిపి బ్రహ్మతోటే అన్వయిస్తాయి కాబట్టి మన ముందు నాలుగు వాక్యాలు మూడు వాక్యాలు ఉన్నాయి ఇప్పుడు సత్యం జ్ఞానం బ్రహ్మ అనంతం బ్రహ్మ ఇప్పుడు ఈ మూడు వాక్యాలని మీరు ఒకదాని తర్వాత ఒకటి జాగ్రత్తగా తెలుసుకోండి నవ్ యుల్ నో బ్రహ్మ దట్ ఈజ్ ద స్కీమ్ ఎంత శ్రద్ధ ఆ వాక్యం ప్రమాణం అది కాబట్టి దాన్ని అలా ప్రేమగా చేస్తారు ఇప్పుడు పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు చూడండి అభిషేకం చేసుకునేవాళ్ళు ఆ అభిషేకం చేసేటువంటి కమండలము ఆ శివలింగము ఆ సామాగ్రి దాని మీద చాలా శ్రద్ధగా ఉంటారు దాని మీద శ్రద్ధగా లేకుండా ఇటు తీసి పారేసి తీసి పారేసి చేస్తే వాడు అభిషేకాన్ని చేయడానికి అర్హుడు కదు శ్రద్ధగా ఉంటేనే చేయాలి లేకపోతే దాని వెళ్ళకూడదు అలాగే వాక్యమీమాంస చేసేప్పుడు ఆ వాక్యాన్ని అలా ప్రేమగా పరిశీలించి చేసేటువంటి ఒక ప్రవృత్తి మనకి భాష్యంలో గోచరిస్తుంది అస్థు సత్య ఇప్పుడు సత్యం బ్రహ్మ అనే వ్యాఖ్యానం చేస్తున్నారు సత్యమితి అంటే సత్యం బ్రహ్మ అనే వాక్యాన్ని టేకప్ చేశారు బ్రహ్మనగా సత్యము బై ది టైమ్ యు నో వాట్ ఈస్ సత్యం బ్రహ్మ యూ విల్ హ్యావ్ ఎన్ ఐడియా ఆఫ్ బ్రహ్మ ఇట్ అల్ యూ రియల్లీ మీరు బ్రహ్మ అంటే ఎక్కడో కైలాసం మీద విభూతి పెట్టు కూర్చుంటాడనో వైకుంఠంలోనేమో నామం పెట్టు కూర్చుంటాడనో మీరు అనుకు సో అలాగా అనుకుంటారు ఇట్స్ ఓకే ఒక రకమైన ఉపాసన బ్రహ్మ యొక్క యథార్థ స్వరూపం కాదది తదేవో బ్రహ్మత్వం విద్ధి నేదం ఎదిదం ఉపాసతే అని ఇంకంతకంటే స్పష్టంగా ఏం చెప్పాలి కేనోపనిషత్తులు నువ్వేదో ఉపాసన చేసుకుంటున్నావు శుభం భూజాత్ కానీ అదే బ్రహ్మనుకోకు అని బ్రహ్మను యూ హ్యావ్ టు పర్టికులర్లీ నో ఇట్ సెపరేట్లీ దిస్ ఈజ్ హౌ యు హ్ టు నో ఇట్ అని కైనపనిషత్తులో ప్రతిపాదన కాబట్టి మీరు ఉపాసనని బ్రహ్మస్వరూపంతో కన్ఫ్యూజ్ చేయడానికి వీర్లేదు దెన్ వాట్ ఈస్ బ్రహ్మ దిస్ ఈస్ బ్రహ్మ సత్యం బ్రహ్మ ఓకే బ్రహ్మ సత్యం ఇది విశేషణంగా ఏం కాదు బ్రహ్మస్వరూపాన్ని బోధించే లక్షణం సో ఇంకా ఇన్ని బ్రహ్మలే ఉండవు ఒక బ్రహ్మే అవకాశ ప్రదాతులు ఆకాశం అంతే అలాంటి వాక్యం లక్షణ వాక్యం సో సత్యం అనే పదము బై ది టైం యు అండర్స్టాండ్ ఇట్ you will be able to get a యూ విల్ బి ఏబుల్ టు గెట్ ఎ గ్లింప్స్ ఆఫ్ బ్రహ్మం ఓకే వాట్ ఈస్ దిస్ tat అని చెప్తున్నారు యద్రూపేణి తూపం నవ్యభిచరతి తత్సం సత్యాన్ని కూడా అభివృద్ధిస్తున్నా నేను ఆశ్చర్యపోతున్నా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది మీరు ఏదైనా ఒక రిలీజియస్ క్లాస్కి వెళ్ళారనుకోండి పీపుల్ ఏమనుకుంటారు ఇది రిలీజియస్ క్లాస్ అనుకుంటారు అలా రోడ్డు మీద వెళ్ళి వాళ్ళు వాళ్ళందరూ రిలీజియస్ పీపుల్ రిలీజియస్ క్లాసు అని అనుకుంటారు నేను ఆయమే రిలీజియస్ టీచర్ దిస్ ఈస్ హ వాట్ పీపుల్ థింక్ నవ్ ఈజీ డీటీ డజ్ ఇట్ అపీర్ ఎస్ రిలీజియస్ టీచింగ్ నేను ఒకసారి అమెరికాలో ఎవరో వచ్చి రిలీజియన్ అని అడిగితే నేను ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు ఐ వాజ్ ఇన్ ఏ డైలమా అడిగిన ఆయన కొంచెం వివరణ తెలుసుకుందామని వివేకవంతుడు అడిగాడు కాబట్టి చెప్పాను యు సి ఐ డో నాట్ బిలాంగ్ టు ఎనీ పర్టికులర్ రిలీజియన్ ఐ బిలాంగ్ టు హిందూ ధర్మ హిందూ ఈజ్ నాట్ ఎ రిలిజియన్ హిందూ ధర్మ నెంబర్ వన్ నెంబర్ టూ వాట్ ఈజ్ యువర్ ప్రొఫెషన్ ఐ డో నాట్ టీచ్ రిలి ఐ డు నాట్ ప్రీచ్ రిలీజియన్ ఐ టీచ్ ఫిలాసఫీ అంటే అజీలోకే ప్రొఫెసర్ ఆఫ్ ఫిలాసఫీ ఎస్ దట్ ఈస్ వాట్ ఐఆమ్ there is a reason for a particular kind of dress and all that but otherwise i am a teacher of philosophy so endukante it is not religion maybe it includes religion in certain areas because we are not agnostic religion we transcend religion so ani nenu taruchu anukuntunna edo physics pustakam dorutunnattoo oraithe human nature ki sambandhinchinattu vanta pustakam dorutunnattu ga untundi gaani రిలిజియన్ లాగా ఉండదు రిలిజియన్ అంటే ఎలా ఉంటుంది గాడ్ ఇన్ హెవెన్ యు ఆర్ ఎస్ ఎన్ఆర్ యూ సరెండర్ టు హిమ్ సరెండర్ అనే మాట చాలా పెద్ద మాట ఇంకా దట్ యు ప్రేయర్ టు హిమ్ బై ప్రేయర్ హీ విల్ బ్లెస్ యూ హీ విల్ డూ నేను ఇంకా మీనింగ్ఫుల్గా మాట్లాడుతున్నాను ఇంత మీనింగ్ఫుల్గా వీళ్ళు మాట్లాడినే మాట్లాడరు సో దట్ ఈస్ రిలిజియన్ దిస్ ఈజ్ నాట్ రిలిజియన్ వాట్ ఈజ్ రిలీజియన్ ఇన్ దిస్ ఇట్ ఈస్ ఎ స్క్రిప్చర్ బియాండ్ రిలిజియన్ రియల్లీ వివేకవంతులు శ్రద్ధతో దాన్ని అధ్యయనం చేయాలి ఇది వాళ్ళు ఇది ఈ అధ్యయనం వల్ల వాళ్ళు పాటిస్తున్న రిలిజియన్ ఒకటి ఉంటుంది ప్రతి వాడు ఒక రిలిజియన్ పాటిస్తాడు ఐ మై సెల్ఫ్ ఫాలో యర్ రిలిజియన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మొహమ్ అడ్డబొట్టు పెట్టుకుంటాను ఇట్ ఈస్ అ రిలిజియన్ ఎన్ ఏ వే సో నా రిలిజియన్కి ఇది పోషకం దీనికి దానికి విరోధం కాదు దానికి పుష్టిని చేకూరుస్తుంది దీని ఈ అధ్యయనము చాలా ఇంప బ్రహ్మండేవిటో తెలుసు ఆ సత్యం ఆ స్వరూపం తెలియకపోతే religion it becomes a రిలిజియన్ ఇట్ బికమ్స్ ఎ బిలీఫ్ సిస్టమ్ నథింగ్ అట్ ది బెస్ట్ ఇట్ బికమ్స్ ఎ బిలీఫ్ సిస్టమ్ అట్ ది బెస్ట్ ఇంకా ఐ డోంట్ వాంట్టు డిస్క్రైబ్ ఇట్ వర్స్ దెన్ దాట్ ఇట్ ఈస్ జస్ట్ నథింగ్ మోర్ దాన్ ఎ బిలీఫ్ సిస్టమ్ విచ్ హ్యాస్ ఇట్స్ ఓన్ వాల్యూ ఎనీవే సత్యం definition డెఫినేషన్ ఇస్తున్నారు చూడండి ఏం డెఫినేషన్ అది నువ్వు ఒక వస్తువు యొక్క స్వరూపము ఇది అని నువ్వు చెప్పేప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని నువ్వు ఆలోచించి పునరాలోచించి చెప్పు నువ్వు చెప్పిన తర్వాత ఇంకా మళ్ళీ దాంట్లో వ్యభిచారం ఉండడానికి వీల్లేదు వ్యభిచారం ఉంటే మార్పు చేర్పు ఉండడానికి వీల్లేదు దట్ షుడ్ బి ది ఫైనల్ యు షుడ్ నాట్ చేంజ్ వ్యభిచారం ఉంటే చేంజ్ అని చెప్పాను కదా ఇప్పుడు ఇది రక్తం అది నేలం ఈ రక్త విశేషణము ఆ ఇంకో ఉత్పలం దగ్గర వ్యభిచరించింది అంటే ఇట్ డజంట్ అప్లైదే సో నువ్వు కనుక ఇది దాని స్వరూపమో నువ్వు చెప్తే దానికి ఎట్టి పరిస్థితులలోనూ వ్యభిచారం అనేది రావడానికి వీల్లేదు ఏ దేశంలోనూ వ్యభిచారం రాకూడదు ఈ ఊళ్ళో ఓ రకంగానూ ఇంకో ఊళ్ళో ఇంకో రకంగానూ ఉండకూడదు ఏ కాలంలోనూ వ్యభిచారం రాకూడదు ఆ కలికాలం ఉండ మారిపోయిందండి అన్నానికి వీర్లేదు కాలం మారింది నో నాట్ యాక్సెప్టబుల్ వ్యభిచారం అనేది ఉండడానికి వీర్లేదు కొంతమంది ఏమంటారంటే ఇప్పుడు ఆ ధర్మం ఆ కాలంలో ఉందండి ఈ కాలంలో లేదు అయితే దానికి ధర్మం పేరు పెట్టుకోవద్దు దానికి సత్యం పేరు పెట్టదు కాలంలో మార్పు వస్తే సత్యం కాదు ఇట్ ఈస్ నాట్ సత్యం ఏకాదశి వ్రతం అండి ఏకాదశి వ్రతం అన్నది కేవలము విష్ణువు యొక్క ఆరాధకులైనటువంటి ఆ వైష్ణవ సంప్రదాయంలో అది అదొక భాగవత వ్రతం అది విష్ణుదేవుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళు పాటించేటువంటి ఒక వ్రతం అంతే ఇది అమెరికా వెళ్ళారు ఇంగ్లండ్ వెళ్ళారు అనుకోండి దే డోంట్ కేర్ ఫర్ ఏకాదశి దే డోంట్ నో దట్ దర్ ఇస్ ఎ థింక్ ఆల్డ్ ఏకాదశి ఇట్ డజంట్ అప్లై టు దెమ్ దర్ ఇట్ ఈస్ వెరీ మచ్ రెస్ట్రిక్టెడ్ టు a particular group of people in a country. And uh, for others, it doesn't apply. So, uh, so what happened? Ekadashi becomes a religious discipline. You cannot call it satyam. In this religious, there is no problem. But Christianity is not a problem. It is not a religion. It is a religion. It is a religion. It is a religion. It is a religion. It is a religion. It is a religion. It is a religion. It is a religion. It is a religion. మనం కలిసిమెలిసి ఉందాం అని అడిగారు అడిగితే మేము ఒప్పుకో ఉన్నారు అంటే వాట్ డూ యూ మెయిన్ అంటే మా రిలిజియన్నే రిలిజియన్ మిగతావన్నీ నాన్ రిలిజియన్సే దే ఆర్ ఆల్ బ్లాస్ట్ నా యూ హోల్డ్ ఆన్ టు య రిలిజియన్ అండ్ టాక్ లైక్ దాట్ యూ షుడ్ నాట్ డూ దాట్ ఎందుకంటే ఒక దేశానికి ఒక కాలానికి అన్వయిస్తుంది ఇతర దేశాలకి ఇతర కాలాలకి అన్వయించదు యూ క్యాన్ అట్ ది బెస్ట్ కాల్ ఇట్ ఎ రిలిజియన్ డోంట్ కాల్ ఇట్ సత్యం సత్యం అంటే ఎత్ నిశ్చితం తద్ రూపం నువ్వు వ్యభిచారీ నువ్వు ఒక రూపాన్ని నిశ్చయించి చెప్పు నాకు అది ఇంకా వ్యభిచారం ఉండకూడదు దాన్ని సత్యము అని చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం నెక్లెస్ ఉండే నెక్లెస్ నువ్వు సత్యము అంటే ఎప్పుడు తయారు చేసారు నెక్లెస్ నైన్టీన్ నైన్టీ తయారు చేశారు నైన్టీన్ నైన్టీ వన్లో వజ్ ఇట్ దో దాన్ ఇట్ ఈస్ నాట్ సత్యం ఎందుకంటే ఈ రూపము ఈ రూపము ఈ ఆకారము ఈ డిజైన్ this is satyam anu now this design it was not there before 1992 nenu ipudu denni nippullo vestha vestha liquid form baytuku vasthundi appudu aa roopam undadu kabate aa vidhanga aa roopam vyabhicharinchestundi necklace ane tantu aakaram design it is vyabhicharati therefore you cannot call it satyam you you tell me what is neck you you tell me what is that you want to say వ్యభిచర అది వ్యభిచరించదు ఎందుకంటే ఈ నెక్లెస్ అనే రూపం రావడానికి ముందు అది ఉంది ఈ రూపం చెరిపేసిన తర్వాత కూడా అది ఉంటుంది గోల్డ్ వ్యభిచరించదు దేశంలో వ్యభిచరించదు కాలంలో వ్యభిచరించదు ఇన్ దట్ ఎగ్జాంపుల్ ఐటెలి మళ్ళీ గోల్డ్ ఫాయిల్ తీసుకుని మీరు న్యూట్రాన్స్ దాని మీదకి ఇంపించి చేస్తే లెడ్ వస్తుంది మళ్ళీ అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లోకి వెళ్ళకూడదు విత్ ఇన్ దట్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఈజ్ సత్యం విత్ రిఫరెన్స్ టు నెక్లెస్ షర్ట్ షర్ట్ అని ఉన్న వట్ ఇస్ దిస్ షర్ట్ అది చిరిగిపోతే అమ్మగారు దాన్ని నీ పిల్లవాడు ముక్కు తోడవడానికి ఉపయోగించారు ఏమిటండి అని అడిగారు అడిగితే ఆవిడ ఏమన్నారంటే చేతుడుపు గుడ్డ అని చెప్పారు ఇప్పుడు అది షర్ట్ చేతుడుపు గుడ్డ అది ఏభిచరించింది షర్ట్ అనేవాడ సపోజ్ ఐ సే క్లాత్ Then వ్యభిచారం లేదు వితిన్ దట్ ఎగ్జాంపుల్ అది సంగతి సో నౌ యుఫైన్ బ్రహ్మ వ్యభిచారం అందానికి అనే మాట రావడానికి వీలదు దేశ కాలములలో అది సత్యం అదే అంటున్నారు ఇంకా సత్యం అదైతే ఇంకా అనురూతం సత్యానికి ఆపోజిట్ అనురూతం అది డెఫినేషన్ ఇస్తున్నారు యద్రూపేణ ఎన్చితం తత్ తూపం వ్యభిచరతి తద్ధమితే సరే మీరు ఒక ఒక స్వరూపాన్ని ఒక ఒక కంటెంట్ని ఒక ఎసెన్షియల్ నేచర్ అని మీరు ఒక నిశ్చయం చేశారు నిశ్చయం చేసి తలాట తిప్పి మళ్ళీ ఇటు తిప్పేది వ్యభిచరించి కూర్చుంది ఆ రూపం మారిపోయింది రూపం మారిపోయి ఇంకో రూపం తయారైంది అక్కడ దాన్ని సత్యం అంటారా దాన్ని సత్యం అనకూడదు మరి ఏమనాలి అనురూతం అనాలి ఇది సంగతి టైం స్కేల్ ఇంపార్టెంట్ కాదు ఒకటి పదేళ్ల తర్వాత వ్యభచరిస్తుంది ఒకటి పది నిమిషాల తర్వాత వ్యభచరిస్తుంది ఒకటి పది సెకండ్ల తర్వాత వ్యభచరిస్తుంది ఇన్ ఆల్ ది త్రీ కేసెస్ ఇట్ ఈజ్ అనురూతం అంతే సత్యం అనడానికి వీళ్ళది తరంగం ఉందనుకోండి టెన్ సెకండ్స్ తర్వాత వ్యభిచరిస్తుంది ఇప్పుడున్న తరంగం మళ్ళీ టెన్ సెకండ్స్ తర్వాత ఉండదు సినిమా ఉందనుకోండి సినిమాలో హీరో ఉన్నాడు అనుకోండి త్రీ అవర్స్ తర్వాత వ్యభిచరిస్తుంది ఆ హీరో ఇంక త్రీ అవర్స్ తర్వాత ఉండడు ఎక్కడ ఉన్నాడో అక్కడ ఉండడు మద్రాసులో ఉన్న మద్రాసులో ఉన్న హీరో గురించి నేను మాట్లాడటం లేదు తెర మీద ఉన్న హీరో గురించి మాట్లాడుతున్నాను తెర మీద ఉన్న హీరో మూడు గంటల తర్వాత ఉండడు నెక్లెస్ మూడేళ్ల తర్వాత ఉండదు ఏమండే షర్ట్ షర్ట్ కాదు ఇల్లు హౌస్ మూడు వందల ఏళ్ళ తర్వాత ఉండదు గ్లోబ్ థర్టీ మిలియన్ ఇయర్స్ తర్వాత ఉండదు సన్ థర్టీ బిలియన్ ఇయర్స్ తర్వాత ఉండదు జగత్ త్రీ బిలియన్ ఇయర్స్ తర్వాత ఉండదు ఇవన్నీ అనుకున్నాయి ఇవన్నీ అనుకున్నాయి తర్వాత ఇంకోటి జగత్తుందనుకోండి ఈవేళ ఇప్పుడు ఎలా ఉందో పది నిమిషాల తర్వాత అలా ఉండదు అది ఎక్స్పాండింగ్ యూనివర్స్ అన్నది ఇప్పుడు ఉన్న రూపం మారిపోతూ ఉంటుంది సూర్యుడు ఇప్పుడు ఎంత బరువు ఉన్నాడో పది నిమిషాల తర్వాత అంత బరువు ఉండడు ఎందుకంటే ఈ పది నిమిషాల్లో కొన్ని కోట్ల టన్నుల హైడ్రోజన్ను కన్స్యూమ్ అయిపోయింది ఎండ వచ్చేస్తుంది వేడి ఎలా ఉంది పార్టీ ఫైవ్ డిగ్రీస్తో పార్టీ సూర్యుడు కన్స్యూమ్ అయిపోతూ ఉంటాడు ఇప్పుడు ఇది ఎలాగంటే ఫైర్ ఫైర్ ఫైర్ అనేది ఉంటారు చూడండి ఫైర్ ఏమంటారు దాన్ని ఫైర్ ప్లేస్ ఫైర్ ప్లేస్లో మీరు వుడ్డు వేసారనుకోండి మంట పెట్టి వుడ్డు వేసి మంట పెట్టారనుకోండి ఆ వుడ్డు అలాగే ఉంటుందా ఏమి మంట వస్తున్న కొలది వేడికి వస్తున్న కొలది బూడిది మిగులుతుంది సూర్యుడు అంతే సూర్యుడు ఈజ్ ఏ మం మండుతోన్న గోళ మండుతోందంటే కనుషం అయిపోతూ ఉంటుంది బరువు తగ్గిపోతూ ఉంటాడు ఆయన బరువు తగ్గిపోతూ ఉంటాడు క్షణక్షణము తగ్గిపోతాడు కొన్ని కోట్ల టన్నులు తగ్గిపోతూ ఉంటాడు రోజు అయ్యేపప్పటికే తర్వాత వాల్యూమ్ పెరుగుతూ ఉంటాడు బరువు ఈవేళ ఎంత వ్యాసార్థం ఉన్నదో రేపు అంత ఉండదో ఇంకొంచెం పెరుగుతుంది అలా అలాగే ఉంటుంది అది కాంతి తగ్గుతూ ఉంటాడు మనకి తెలియదు ఆ బట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపీనింగ్ ఎనీవే సో ఇది సత్యం అనడానికి వీళ్ళదు అంటే సత్యం పదము యొక్క డెఫినేషనే మారిపోతుంది అంటే ఆఖరికి ఏం తేలుతుందో తెలిసిన మీరు కంటితో చూసేది ఏది సత్యం కాదని తెలుతుందే బీ రెడీ ఫర్ ఎ కంక్లూషన్ అయి సో తదు అనుతం ఈ డెఫినేషన్ ఇచ్చిన తర్వాత ఎందుకంటే ఇప్పుడు చూడండి ఎ థింగ్ ఈజ్ చేంజింగ్ యాజ్ ఇట్ ఈస్ చేంజింగ్ హౌ యూ కెన్ కాల్ ఇట్ సత్యం మీరు సత్యం అనే లోపల అది మారిపోయిందండి మళ్ళీ ఇంకో మాట ఇంకోటి చెప్పి ఇది సత్యం అన్నాడు అది మారిపోయిందండి మరో ఒకటి చెప్పి ఇది సత్యం అన్నారు వాట్ కైండ్ ఆఫ్ సత్యం ఇట్ ఈస్ సత్యం అంటే ఇప్పుడు ఇవాళ పొద్దున్న నేను ఒక మాట చెప్పాను అనుకోండి రేపు పొద్దున్న ఇంకో మాట చెప్పి ఎల్లుండి పొద్దున్న మరో మాట చెప్పాను అనుకోండి ఆ మాటనే ఉంటారండి అసత్యం అంటారా సత్యం అంటారా అసత్యం అంటారు కాబట్టి మీరు ఇవాళ రేపు ఎల్లుండి ఒకే మాట చెప్తే దాన్ని సత్యం సో ఇది సత్యం యొక్క డెఫినేషన్ ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే ఈ డెఫినేషన్ అని అప్లై చేస్తే యు గెట్ ఏ వెరీ ఫెంటాస్టిక్ కంక్లూషన్ పిడుగు లాంటి కంక్లూషన్ ఒకటి వస్తుంది ఆ కంక్లూషన్ చెప్తున్నారు అది దట్ ఈస్ ది కంక్లూషన్ ముందు అనృతం ఏమిటో తెలిస్తే బ్రహ్మ ఏమిటో ఆటోమేటిక్గా తెలుస్తుంది సత్యం బ్రహ్మ బ్రహ్మ సత్యం చూడండి ఒక ఆయన అన్నాడు నాతోటి శంకర్లు బ్రహ్మసత్యం జగన్మిథ్యా అన్నారు నేను అలా అన్న నేనేమంటానంటే జగత్సత్యం బ్రహ్మమిచ్చా అంటాను అని అన్నాడు అంటే నేను వినూరుకున్నాను వినూరుకుంటే ఆయన కోపం అదే ఎలా వినూరుకుంటాం ఆయన వాదభిక్ష కోరుతున్నాడు అనమాట నేను మామూలు భిక్ష కోరితే ఆయనకి వాదభిక్ష కావాలి ఈ వాంట్స్ టు డిస్కస్ విత్ మీ ఐ డోంట్ వాంట్ డిస్కస్ వై షుడ్ బి డిస్కస్ నథింగ్ ఈజ్ అచీవ్డ్ బై అక్రిమోనియస్ డిబేట్ లైక్ పార్లమెంట్ డిబేట్ ఆన్ గుజరాత్ నథింగ్ హ్యాపన్స్ ఎనీవే సో నేను వినూరుకుంటే అది ఏంటంటే అలా వినూరుకుంటారు మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి అంటే నేను నా ఒపీనియన్ ఏం లేదండి అయితే నేను చెప్పిన మాట కరెక్టాగా మీరు చెప్పిన మాట కరెక్టే అన్నాను అయితే శంకర్లు చెప్పింది తప్ప కాదు అది కరెక్టే మరి నాది కరెక్టా ఆయన చేసి కరెక్ట్ అంటే సత్యము మిథ్య అనే ఆయన ఇచ్చిన డెఫినేషన్ వేరు మీకు ఆ డెఫినేషన్ మీకు తెలియదు నాకు అర్థం ఉంది ఆ డెఫినేషన్ మీకు తెలియాలంటే మీరు నా దగ్గర కొంత శుశ్రూష చేస్తే తెలుస్తుంది మీరు సత్యము మిథ్య అనే పదాలకి ఇంకో డెఫినేషన్ మీరు ఇచ్చుకునే ఆ డెఫినేషన్ బేసిస్ మీద మీరు ఈ స్టేట్మెంట్ చెప్పారు మీ స్టేట్మెంట్కి శంకరులు కూడా ఒప్పుకుంటారని చెప్పి కాబట్టి సత్యము అనృతము అనృతం అంటే మిథ్య సో సత్యము అనృతము అనే పదాలకి ఇచ్చిన డెఫినేషన్ మీరు అర్థం చేసుకుంటే స బ్రహ్మ సత్యం జగన్ మిథ్య ఏమి సమస్య ఉండదు సో వికారహ అనురుతం సత్యం అనే పదానికి మీరు అలా డెఫినేషన్ ఇవ్వాలి ఒక దేశంలో ఓ రకంగా ఉండి ఇంకో దేశంలో ఇంకో రకంగా ఉంటే దాన్ని సత్యం అనకు అన్ని దేశాల్లో ఒకే రకంగా ఉండాలి అన్ని కాలాలలో ఒకే రకంగా ఉండాలి అది సత్యం ఏ రూపం దానికి నువ్వు నిశ్చయం చేసి పెట్టేవో ఆ రూపం ఇంకా మారడానికి వీర్లేదు రూపం అంటే స్వరూపం ఏ నేచర్ ఇది ఇది దీని నేచరు అంతే ఇంకా అది మారదు అన్ఛేంజియబుల్ దెన్ ఇట్ ఈస్ సత్యం నువ్వు అలా అంటూ ఉండగానే అది మారిపోతుంటే దాన్ని పుట్టుకుని సత్యం అంటావు అదే అనుభూతం ఓకే ఇప్పుడు ఈ జగత్తులో ప్రతీది కార్యమే నేను చాలాసార్లు చెప్తూ ఉంటా ఇది ఒక స్కీమ్ ఆఫ్ టీచింగ్ ఈ జగత్తులో ఉండే ప్రతి పదార్థము కార్యము అంటే ఎఫెక్ట్ వికారనర్థం వికారా అంటే కార్యం ఎఫెక్ట్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ది ఎఫెక్ట్ ఇప్పుడు మీరు అనొచ్చు స్వచ్ఛపాతి ఈజ్ ఇట్ కాజ్ ఆర్ ఎఫెక్ట్ అండ్ ఇట్ ఈస్ ది ఎఫెక్ట్ వై ఆటా నుంచి వచ్చింది ఆట ఈజ్ ఇట్ కాజ్ ఆర్ ఎఫెక్ట్ చపాతీకి రిఫరెన్స్తో నువ్వు కాజ్ అన్నావు కానీ ఫ్రమ్ ఇట్స్ ఓన్ స్టాండ్ పాయింట్ ఇట్ ఈస్ ఎన్ ఎఫెక్ట్ ఇట్ ఈస్ నాట్ ఎ కాజ్ ఎందుకని గోధుమ నుంచి వచ్చింది గోధుమ ఎఫెక్ట్ మొక్క ఎఫెక్ట్ భూమి మొక్క భూమిలో పుట్టింది కదా భూమి ఎఫెక్ట్ ఎందుకని సూర్యుడి నుంచి పుట్టింది మొన్న ఎవరో ఒక ఆయన సూర్యుడు అలా గిరగరా తిరిగి వస్తుంటే ఓ మొక్క విడిపోయి భూమి అయిందని సో ఎఫెక్టే కదా సూర్యుడు ఎఫెక్ట్ గెలాక్సీ నుంచి పుట్టాడు గెలాక్సీ ఎఫెక్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ గెలాక్సీ ఎఫెక్ట్ అంటే యూనివర్స్ అంతా ఎఫెక్ట్ అయిపోయింది కదండి ఇంకేం మిగిలింది ఎవ్రీథింగ్ ఈజ్ ఎన్ ఎఫెక్ట్ బికాస్ యూనివర్స్ ఎఫెక్ట్ బికాస్ ఇట్ హాస్ కమింగ్ టు ఎగ్జిస్టెన్స్ ఆన్ ఏ గివెన్ డేట్ డేట్ ఇచ్చేస్తారు వీళ్ళు యూనివర్స్కి సైంటిస్టులు కాస్మాలజిస్టులు ఓ డేట్ ఇస్తారు జియాలజిస్టులు ఇంకో డేట్ ఇస్తారు పంచాంగకర్తలు మరో డేట్ ఇస్తారు ఈ డేట్స్ అన్నీ కోయిన్సైడ్ అవుతాయి జ్యోతిష్ శాస్త్రం ఉంది రెండు రకాల జ్యోతిష్ ఉన్నాయి వేదాంగ జ్యోతిషము హోరా అని హోరా జ్యోతిషం అనేది ఒకరు దానికి సో వేదాంగ జ్యోతిషంలో ఈ భూమి ఎప్పుడు పుట్టింది సూర్యుడు ఎప్పుడు పుట్టాడు వీటి యొక్క కక్ష్యలేమిటి వాటి యొక్క వ్యాసార్థాలు ఏమిటి గ్రహణం ఎప్పుడు పడుతుంది ఎక్లిప్స్లు ఎప్పుడు వస్తాయి ఇవన్నీ ఇది వేదాంగ జ్యోతిషం తిథులు చంద్రుని యొక్క గమనాన్ని చెప్పేవి ఇది వేదాంగ జ్యోతిషం ఇది అది సైన్స్ అది ఆర్యభటుడు వరాహమిహిరుడు వాళ్ళందరూ నిర్మాణం చేసినటువంటి సైన్స్ అది ఈనాటికి ఇట్ స్టాండ్స్ గ్లోరియస్ ఇట్స్ ఓన్ గ్లోరి ఈనాటికి కూడా అది అలా గ్లోరియస్గానే ఉంటుంది గొప్ప సైన్స్ అది నేను జ్యోతిషం అంటూ ఉంటానంటే ఈ చంద్రుడు ఇక్కడ ఉన్నాడు రాహు అక్కడ ఉన్నాడు పర్వాలేదు అక్కడ చంద్రుడు ఉన్నాడు కాబట్టి నీకు ప్రమోషన్ వస్తుంది అంటాడు దేర్ ఐ హ్యావ్ ఎ ప్రాబ్లం అక్కడ కూడా ఇట్ ఈజ్ ఇట్ కెన్ బి కర్రలేటెడ్ ఇన్ ఎ వే ఆ కర్రలేట్ చేసేప్పుడే వాడు చెప్పారు జ్యోతిష్ శాస్త్రంలో మేము సమ్ కర్రలేషన్స్ వీఆర్ గివింగ్ స్టాటిస్టికల్ ప్రాబబిలిటీ అంటారు ఇది ఎలాగ ఉంటుంది అంటే దీనికి ఫార్మర్స్ క్యాలెండర్ లాంటిదన్నారు జ్యోతిష్ శాస్త్రం ఇట్ ఈస్ లైక్ ఏ ఫార్మర్స్ క్యాలెండర్ పూజ స్వామిజీ డిస్క్రైబ్ చేశారు వెరీ బ్యూటిఫుల్ డిస్క్రిప్షన్ ఫార్మర్స్ క్యాలెండర్ అని ఎప్పుడైనా చూసారా మీరు ఇక్కడ ఉండదు ఇక్కడ తిరుపతి దేవస్థానం క్యాలెండర్ ఈ పూర్ణయ్య గారి క్యాలెండర్ ఆ పూర్ణయ్య గారి క్యాలెండర్ అనే కానీ ఫార్మర్స్ క్యాలెండర్ అని అమెరికాలో ఉంటుంది దాంట్లో వాడు మొత్తం ఇయర్ ఒక అగ్రికల్చరిస్ట్కి కావాల్సిన సమాచారం అంతా డేట్ వైజ్ ఇస్తాడు ఇప్పుడు దాంట్లో ఏమన్నా రాస్తాడంటే ఇప్పుడు జూన్ మే ఎండ్ మే ఎండ్ ఇప్పుడు దేర్ కెన్ బీ సమ్ షోఅవర్స్ దేర్ విల్ బీ సమ్ షోవర్స్ అనో లేకపోతే దేర్ కెన్ బీ సమ్ షోవర్స్ అనో ఏదో వాక్యం రాయాలి కదా విల్ బీ అనో కెన్ బీ అనో ఏదో అనాలి కదా అంటాడు హీ సేస్ దట్ వాట్ డస్ ఇట్ మీన్ ఇట్ ఓన్లీ మీన్స్ దట్ యూ మే ఎక్స్పెక్ట్ సమ్ షోవర్స్ జూరింగ్ ద పీరియడ్ యు మే ఎక్స్పెక్ట్ అని అర్థం దాన్ని అండ్ యూ కెన్ ప్లాన్ ఏ ఫ్యూ థింగ్స్ ఆల్సో ఆన్ దట్ బేసిస్ అంతే ఓన్లీ దట్ మంచి జ్యోతిష్ శాస్త్రం అలాంటిది కాబట్టి ఏదో ఒక గ్రహం మనకు అనుకూలంగా లేదు ఇది చెప్తే మంచిది ఎందుకంటే నేను ఏవో ఈ రెండు మూడు సార్లు ఈ జ్యోతిష్ శాస్త్రం గురించి ప్రసంగం తీసుకొచ్చాను కాబట్టి బెటర్ లెట్ మీ సే దిస్ ఒక గ్రహం అనుకూలంగా లేదు కాబట్టి మనకేవో మనస్సు కష్టంగా ఉంటుంది జీవితంలో ఏవో ఆపదులు ఇవి వస్తున్నాయి కొంచెం అధికంగా వస్తున్నాయి అలా వస్తూ ఉంటాయి ఆపద ఆపదం విప సంపత్ సంపదం విపద్ విపదం అనుబద్ధ్నాతి అని సంపత్తులన్నీ క్యూగట్టి వస్తాయి ఆ క్యూ అయిపోయిన ఉండే ఇంక ఇప్పుడు విపత్తుల క్యూ ఇది ఇంకా క్యూలా వస్తూ ఉంటుంది ఆ క్యూలో వచ్చేస్తే ఉదాహరణ తర్వాత ఒకటి దెబ్బ మీదే దెబ్బ తగులుతూ ఉంటుంది సో అటువంటిప్పుడు ఒక్కసారి ఈ గ్రహాల యొక్క ఇప్పుడు దైవం అనేది ఒకటి మన జీవితాలను శాసిస్తూ ఉంటుంది ఆ దైవాన్ని ఈ గ్రహంలోనే యాంగిల్లో మనం చూడవచ్చు చూసి ఏదో ఒక పర్టికులర్ గ్రహం రూపంలో ఉండే దైవము మనకు అనుకూలంగా లేడు అని మనం నిర్ణయించుకుని దానికి ఏదైనా శాంతి చేసుకుంటే కొంత ప్రయోజనం ఉంటుంది వన్ కెన్ డూ దాట్ ఇమీడియట్గా శాంతి చేసుకోవటం వల్ల మానసిక ప్రసన్నత వస్తుంది దృష్టఫలం అది అదృష్ట ఫలం కూడా ఉండి ఇట్ విల్ ఎవర్క్ట్ సమ్ ఆఫ్ ది అన్ అనీ అన్డిజైరబుల్ థింగ్స్ సో ఇట్ ఈస్ లైక్ ఎ ఫార్మర్స్ క్యాలెండర్ ఆ జ్యోతిష్ శాస్త్రం వేరు ఈ జ్యోతిషాస్త్రం వేరు సో కమింగ్ టు ది పాయింట్ వేదాంగ జ్యోతిషంలో బాగా నిరూపిస్తారు ఈ జగత్తులో ఉండే ప్రతి ఒక ఘటన దగ్గర మొదలుపెట్టి మన ముందు ఉండే చిన్న ఘటం దీని దగ్గర మొదలుపెట్టి సూర్యుడు నక్షత్రములు మొదలైనటువంటి విశాలములైన జ్యోతిర్మండలముల వరకు ప్రతిది వికారమే అంటే ఎఫెక్ట్ అండ్ దేర్ ఫోర్ యాజ్ సచ్ ది వే ఇట్ అపియర్స్ ఇట్ ఈస్ నాట్ ఈ పాయింట్ మీరు గ్రహించాలి ఇది గ్రహిస్తే దెన్ వాట్ ఈజ్ రియల్ అనే క్వశ్చన్ ఫోకస్లోకి వస్తుంది మీరు ఇది గ్రహించినంత వరకు ఆ రియల్ అలా దాగి ఉంటుంది హిరణ్మయైన పాత్రేణ సత్యశాపితం ముఖం ఆ సత్యము యొక్క ముఖము అంటే స్వరూపము దాగి ఉంటుంది ఎందుకంటే మీరు రూపాన్ని చూశారు ఆ రూపానికి పేరు పెట్టారు ఇప్పుడు చూడండి మీరు సూర్యుడని ఏదైతే అంటున్నారో అది ఇట్ ఈస్ జస్ట్ ఏ బర్నింగ్ గ్లోబ్ ఇన్ ఏ పర్టికులర్ లొకేషన్ దానికి మీరు సూర్యుడని పేరు పెట్టారు సూర్యుడు అన్నది ఇట్ డజంట్ సే ఎనీథింగ్ అబౌట్ ద రియాలిటీ ఇట్ ఓన్లీ సేస్ సంథింగ్ ఆఫ్ ఎ నేమ్ గివన్ బై యూ టు ఎ పర్టికులర్ మేనిఫెస్టేషన్ ఆఫ్ దట్ రియాలిటీ ఇప్పుడు ఎందుకు ఇంకా రియాలిటీ అలాగే మిగిలి ఉంది ఏమిటో ఇప్పుడు మీరు ఆ సూర్యుడు అనే పేరు ఆ మేనిఫెస్టేషన్ మేనిఫెస్టేషన్ అంటే పర్టికులర్ ఫామ్ ఆ రెండింటికి మీరు అతుక్కుపోయారు అనుకోండి ది రియాలిటీ విల్ బి హిడెన్ ఫ్రమ్ యూ అంచేతనే ఆ సూర్యుడిని చూస్తూ ఆ సూర్యుని వెనక్కలు ఉండేటువంటి సత్యాన్ని మీరు గ్రహిస్తే అదే బ్రహ్మ అసావాదిత్యో బ్రహ్మేతి అంటే అదే అర్థం సో అసౌ ఆదిత్య బ్రహ్మ ఈ ఆదిత్యుడు అంటే అర్థం ఏంటండి ఈ ఆదిత్యుడు అర్థం ఏంటి ఆ మాటకి అర్థం ఏంటో తెలిసినా ఆయన కనపడుతున్నాడే ఆయన మంచి పండితుడండి అని అర్థం అనే వాక్యం ఉంది అయం విద్వాన్ ఆయన ఎలా కనపడుతున్నాడు ఓ పాత పంచ ఒకటి భుజాన్ని ఓ పాత కండు భుజాన్ని వేసుకుని ఉన్నాడు గెడ్డం అది మాసి ఉన్నాడు చూడటాన్ని నడిచిపోతున్నాడు సో చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఆయన వాళ్ళో లే బికారి అని మీకు అనిపిస్తుంది అనిపిస్తే అయం యహ బికారివతు దృశ్యతే అయం విద్వాన్ పండితుడు అది ఇప్పుడు మీకు ఆ మనిషిని చూడగానే మీకు ఒక భావన ఏర్పడింది ఆ భావనని త్రోసిపుచ్చి అక్కడ ఒక వస్తువు మీ చేత మీకు బోధింపబడుతోంది అది బోధించే వరకు మీకు తెలీదు ఆయన విద్వాంసుడు మీకు ఎలా తెలుస్తుంది బోధిస్తే కవోసన్ అనుకుంటారు మీరు బోధించిన తర్వాత తెలుస్తుంది అసావాదిత్యో బ్రహ్మ అలాంటి వాక్యం అసౌ ఆదిత్య ది ఆదిత్య ది దట్ యు ఆర్ సియింగ్ ఈజ్ నాట్ రియల్ ది వే ఇట్ అపియర్స్ ది వే యూ పెర్సీవ్ ఇట్ then what then what is real brahma brahma we will see what is that brahma kabatti so the point is vikaraha anrutam nu choose etundi edaina effecte avutundi desha parichedamo kala parichedamo kaladi it is brahma. it is anrutam oh mahatmulu mitcha definition ichcha nannu adigaru mitcha definition cheppoy annaru అంటే నేనేదో నాకుండే పాండిత్యంతో చూపించి డెఫినేషన్ చెప్పాను అంటే ఆయన బాగుంది నువ్వు చదువుకున్న వేదాంతం ఐ అప్రిషియేట్ ఇట్ బట్ నేను మిత్యకు డెఫినేషన్ చెప్తాను ఆలోచించు అన్నారు అని చెప్పండి అన్న హీ టోల్డ్ మీ వాట్ ఎవర్ బిగిన్స్ ఇన్ టైమ్ ఈజ్ మిథ్యా అని చెప్పారు ఆయన ఐ వాజ్ స్టాండ్ బై దట్ డెఫినేషన్ బికాజ్ దట్ ఈజ్ మిథ్యా వాట్ ఏ డెఫినేషన్ ఇట్ ఈస్ whatever begins in time is mithya మిథ్యా మీరు డేట్ birth బర్త్ అన్నారనుకోండి దట్ బర్త్ ఈస్ మిథ్యా ఘటం డేట్ వేస్తారు ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు స్టోన్ మీద శ్మశానంలో స్టోన్ మీద డేట్ వేస్తారు ది హోల్ థింగ్ ఈజ్ మిథ్యా ది హోల్ థింగ్ ఈజ్ మిథ్యా దేర్ ఇస్ నో రియాలిటీ వాట్స్ ఎవర్ దెన్ వాటి మిథ్య అనేది సత్యం లేకుండా ఉండదు అది ఒకటి మీరు గమనించాలి మిథ్య అంటే ఓ మిథ్యని దురిపేసుకుని వెళ్ళిపోవడం కాదు మిథ్య వె వెనకాల సత్యం ఉంటుంది మిథ్య సత్యం లేకుండా నిలబడలేదు పాము త్రాడు లేకుండా కనపడదు త్రాడేం లేదు అక్కడ అంతా మామూలుగా చదరంగా ఉందనుకోండి మీకు పాము కనపడదు అక్కడ త్రాడు ఉంటేనే పాము కనపడుతుంది శుక్తిగా ఉండే ముత్యపు చెప్ప ఉంటేనే రజితం కనపడుతుంది సో వేడి గాలి వేడి కిరణ కిరణములు బాగా వేడిగా ఉండే కిరణములు ఉంటేనే మీకు ఎండమాములు కనపడతాయి లేకపోతే ఎండమావులు కనపడవు కాబట్టి మిథ్య ఉందని చెప్తున్నాము అంటే ఊరికే మిథ్య మిథ్య చెప్పేసి ఏదో అర్థంబర్థం లేని వైరాగ్యం బోధించడమో లేకపోతే ఎస్కేపిజం బోధించడమో తాత్పర్యం కాదు ద ఇట్ ఈస్ నాట్ అన్ అటెంప్ట్ ఆఫ్ దట్ కైండ్ కొంతమంది అలా కన్వర్త్ చేసేస్తారు వేదాంతాన్ని దట్స్ వై ఐమ్ ఇట్ కాన్షియస్ ఐఎమ్ ఆల్వేస్ కాషస్ ఇన్ అవాయిడింగ్ మిస్టేక్స్ నథింగ్ మోర్ దెన్ దట్ బికాస్ వేదాంతా ఈజ్ ఆల్ అబౌట్ అవాయిడింగ్ మిస్టేక్స్ దట్స్ ఆల్ ఎందుకంటే సత్యాన్ని మీరేమీ పట్టుకురా అక్కర్లేదు మీరే సత్య స్వరూపం జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ అవాయిడింగ్ మిస్టేక్స్ లైఫ్ ఈజ్ లైక్ దాట్ మీరు మనస్సుకి సంబంధించి కొన్ని మిస్టేక్స్ అవాయిడ్ చేస్తే ప్రసన్నంగా బతకగలుగుతారు అంటే యూ స్టార్ట్ డూ మిస్టేక్స్ గో అన్ మేక్ ఫైలింగ్ అప్ మిస్టేక్స్ యూ మేక్ లైఫ్ హెల్ప్ అదే వస్తారు జస్ట్ స్టాప్ మేకింగ్ మిస్టేక్స్ or make ఆర్ మేక్ లెస్ నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ యువర్ లైఫ్ ఇస్ టేక్ ఇన్ దిఫ్ ది బెస్ట్ వే ఆఫ్ అవాయిడింగ్ మిస్టేక్స్ ఈజ్ టు in the ఇన్ ది క్లాస్ రియల్లీ ఎందుకంటే మనస్సుకి ఒక చక్కని శోధన అయిపోతుంది మనం లైఫ్ గురించి మనం అనుకునేటువంటి కాన్సెప్ట్స్ అన్నీ తప్పే ప్రతి ఒక్కటి తప్పే కాబట్టి క్లాసులో కూర్చుంటే ఆ సత్యం మనస్సుకు వస్తుంది మనస్సు కొంచెం వికాసాన్ని పొందుతుంది మనసు వికాసం పొందితే వాడు జీవితంలో సుఖంగా ఉండగలుగుతాడు యూ కెన్ బి ఏ నైట్ వాచ్మెన్ స్టిల్ బీ ఏ హ్యాపీ పర్సన్ యూ కెన్ బి ఏ మిలినైడ్ అండ్ స్టిల్ బి ఏ రిచెడ్ పర్సన్ ఐట మైండ్ ఈస్ ది కీ ఎనీవే మైండ్ ఈజ్ ది కీ ట్రూత్ ఈస్ ది కీ నాలెడ్జ్ ఈజ్ ది కీ ఎనీవే సో కమింగ్ టు ది పాయింట్ వికారా అనృతం దాని మీద శంకర్లు ఒక వాక్యాన్ని కోతారు చాందో గోపనిషత్తు నుంచి అందాము వాచారంభణం వికారో నాధేయం మృత్తికేత్యేవ సత్యం ముందు వికారము అనుభతము అని చెప్పి తర్వాత సత్యం దగ్గరికి వస్తారు ఆయన సో ఇప్పుడు ఘటము మృత్తిక కొండ మట్టి అనే ఎగ్జాంపుల్ ఇదిగో ఇక్కడ ఒక కొండ ఒకటం దీని సైజు కొంచెం పెద్దదిగా ఉంది సో సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ సో ఘటము ఇప్పుడు వాట్ ఈజ్ పార్ట్ అని ఆలోచించినట్లయితే నేను నాకు స్టాండర్డ్ ఒక స్కీమ్ ఒకటి ఉంది ఆ స్కీమ్ ప్రకారం చెప్పేస్తాను కొత్త వాళ్ళకి ఉపయోగపడుతుంది పాత వాళ్ళకి రి రిమైనింగ్ రిమైండరు సో దిస్ ఈస్ పాట్ వాట్ ఈజ్ పాట్ అని మీరు అడిగారు నేను చెప్తున్నా దిస్ ఈజ్ పాట్ వాట్ యు మీన్ బై దిస్ ఈస్ పాట్ యా వాట్ ఐ సీ హిస్ పాట్ ప్రమాణం చెప్పాలి కదండీ ఏదో ఒక జ్ఞాన సాధన ఉండాలి కదా పాటను నేను తెలుసుకుంటున్నాను అంటే హౌ సో వాట్ ఐ సీ ఇస్ పాట్ యు జస్ట్ టెల్ మీ what you see is it part or clay it is clay what you see is clay endukante surya kiranamulu clay meeda padi reflect avutunayi and therefore uh, so ippudu suppose metallic part pettanu anukondi appudu it merisipotho kanapaduthundi so a merupu daniki deeniki leni merupu daniki vachindi em chet antaro is it due to the partners partners aithe partners is common here and there if it is the part which shines then this also should shine as much as the metallic part because that is also part this is also part that is shining and this is not shining that means what shining is not the property of partness shining is the property of something else and what is that something else metal there and then what is the corresponding thing here clay therefore the thing which is not shining which is opaque then what is that it is clay ఓకే పోన్లండ్ చూపు గురించి అంత కష్టపడాల్సి వచ్చింది నేను ఐ టచ్ ఇట్ నవ్ వాట్ ఐఎమ్ టచింగ్ ఐఎమ్ ఐ టచింగ్ పార్ట్ ఎస్ నో ఐఎమ్ టచింగ్ క్లే ఐ ఐఎమ్ టచింగ్ క్లే దీంట్లో మజ్జిగ పసుపు తాగా కొంచెం మట్టి వాసన కూడా మట్టి రుచి కూడా వస్తుంది మజ్జిక్కి దర్ ఫర్ వెన్ ఐ టే పోన్లండి మజ్జిగా అదే టు దిస్ నవ్ ఐ టేస్టెడ్ ఇట్ వాట్ I tasted? ఐ టేస్టెడ్ పాట్ ఆర్ ఐ టేస్టెడ్ క్లే ఐ టేస్టెడ్ క్లే ఈ సౌండ్ని బట్టి మీకు ఏం తెలుస్తుంది ఈజ్ ఇట్ పాట్ సౌండ్ ఆర్ ఈజ్ ఇట్ క్లే పార్ట్ సౌండ్ ఆర్ ఈజ్ ఇట్ మెటాలిక్ పార్ట్ సౌండ్ క్లే పార్ట్ సౌండ్ అంటే ఇట్ ఈస్ ది సౌండ్ ఆఫ్ ది క్లే దెన్ ఐ విల్ వేయిట్ దీన్ని తూకం వేస్తా ఇరవై గ్రాములు వంద గ్రాములు ఇప్పుడు ఆ తూకం ఆ వంద గ్రాములు బరువు పాటుదా మట్టిదా మట్టిదా ఇప్పుడు మీరు తూకం వేశారంటే ఇప్పుడు మీరు తూకం వేసుకోవాలనుకోండి ఇప్పుడు మీరు మీ నీడ దాని మీద పడి ఇట్లా నిలబడతారా వెళ్ళి లేకపోతే మీరే వెళ్ళి దాని నిలబడతారా ఇప్పుడు మీరు వెళ్ళి దాని మీ మీడ మీ నీడ బయట పడింది మీ నీడంతా నేల మీద ఉంది మీరు మాత్రం ఆ మెషిన్ మీద ఉన్నారు మరి వెయిట్లో తేడా రాదా రాదు ఎందుకు రాదంటే నీడకి వరువు ఉండదు ఊరికే ఇంత పొడుగు ఆరు అడుగులు పొడుగు ఇంత దిట్ట దట్టంగా ఉన్నట్టు కనపడుతుంది కానీ దానికి బరువు ఉండదు బరువు అంతా దీనికే ఉంటుంది సో ఇప్పుడు బరువు నీరదా దేహాందే అంటే దేహాందే బరువు అలాగే ఇప్పుడు బరువు కొండదా మట్టిదే మట్టిది బరువు బరువు మట్టిది అన్నారు మట్టి టేస్ట్ చేసింది మట్టి చూసేది మట్టి టచ్ చేసేది మట్టి అన్నీ మట్టి అయితే మరి ఇంక పాటేమిటి పాటు వాచారంభణం వాచా ఆరభ్యతే అంటే అర్థం ఏంటో తెలిసిన నీ నోట్లో మాటలు ఉన్నాయి నువ్వేదైనా మాట్లాడుతావు అని అర్థం నీకు నోటికి పదాలు ఉన్నాయి మాట్లాడుతూ ఉంటావు మీ చిన్నప్పుడు మీ అమ్మగారు నీకు చెప్పారు ఇది పాట్ ఇది పాట్ పాట్ పాటను నేను శుభ్రంగా బ్రెయిన్ వాష్ చేసి పెట్టారు సో ఇప్పుడు నువ్వు పాటు పాటు పాట నువ్వు అంటావు నీ కొడుకు చేత కూడా అనిపిస్తావు వాడు వాడి చేత కొడుకు చేత అనిపిస్తాడు మీ నైబర్స్ అందరూ పాటు పాటు పాటు అంటూ ఉంటాను కాబట్టి ఇది సత్యం అని డెమోక్రసీ డెమోక్రసీ ప్రకారం ఉంటుంది అలాగా భూమి బలబరుపుగా ఉందని గెలీలియో తప్ప అందరూ అనుకునేవారు అది సత్యం అవుదాం దేర్ ఫోర్ వాచారం పార్ట్ దెర్ ఈజ్ నో పార్ట్ పార్ట్ ఓన్లీ అపియర్స్ పార్ట్ అపియర్స్ క్లే ఈజ్ తేడా తెలిసిందా లేదా క్లే ఈజ్ Part appears పాట్ అపియర్స్ ఇప్పుడు నేను ఇంకో దృష్టాంతం చెప్తా ఇప్పుడు పాట్ this is దిస్ ఈజ్ పాట్ అన్నారు నేను పగల కొట్టాను పగల కొట్టితే పాట్ ఉందా అంటే పాట్ లేదన్నారు కానీ ఇప్పుడు క్లే ఈజ్ పగల కొట్టిన తర్వాత క్లే ఈజ్ is, is what, a, what a thing it is therefore what is this పాట్ this పాట్ vacha ఆరభ్యత అది కూడా వాచా కథమాభ్యతే అంటే మనస్సులో సంస్కారం ఉంది ఆ సంస్కారం చేత ఆరంభించబడుతుంది ఏమిటి ఆ సంస్కారము దేశము కాలము దేశము అంటే దెర్ ఈజ్ ఎ స్పేస్ ఎ త్రీ డైమెన్షనల్ స్పేస్ మీరు ఎవరైనా ఆఫ్తల్మాలజిస్టులు కానీ సైకాలజిస్టుని కానీ అడగండి త్రీ డైమెన్షనల్ స్పేస్ ఎక్కడ ఉందని అడగండి మీరు వాళ్ళు చెప్తారు అది బ్రెయిన్లో ఉంటుంది ఇప్పుడు మీరు గమనించండి రెటీనా ఈజ్ త్రీ డైమెన్షనల్ ఆర్ టూ డైమెన్షనల్ ఇట్ ఈజ్ టూ డైమెన్షనల్ రెటీనా ఈజ్ ఏ టూ డై సినిమా తెర టూ డైమెన్షన్సా త్రీ డైమెన్షన్సా టూ డైమెన్షన్స్ కానీ సినిమా తెర మీద కనబడే బొమ్మలు టూ డైమెన్షన్సా త్రీ డైమెన్షన్సా త్రీ డైమెన్షన్స్ రైట్ ఇప్పుడు అది ఆ కాంతిలో ఉన్న మహిమ రెటీ సినిమా తెర మీద లేని త్రీ డైమెన్షనల్ పిక్చరు సినిమా తెరం మీద కనపడింది మీకు కాంతి ఏమీ లేదు సినిమాతరంలో ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయి రెండు ఉన్నాయి ఇప్పుడు బొమ్మ పడింది బొమ్మ పడేప్పుడు త్రీ డైమెన్షన్స్ కనపడుతున్నాయి వెరి ఫ్రమ్ దిస్ థర్డ్ డైమెన్షన్ హ్యాస్ కమ్ థర్డ్ డైమెన్షన్ కాదు పాయింట్ ఏ టూ డైమెన్షనల్ సిచ్యువేషన్ ఇస్ ట్రాన్స్ఫార్మర్ ఇంటూ ఏ త్రీ డైమెన్షనల్ సిచ్యువేషన్ దిస్ మిరకులస్ ట్రాన్స్ఫర్మేషన్ వెరి ఫ్రమ్ ఇట్ హ్యాస్ కమ్ వాట్ ఈస్ ది వెర్ ఇస్ దిస్ గ్లోరీ ఎక్కడుంది ఈ గ్లోరీ కాంతి ఎందుగలదు అవునండి ఇప్పుడు రెటీనా టూ డైమెన్షనల్ రెటీనా త్రీ డైమెన్షనల్ కాదు టూ డైమన్షన్ కొంచెం ఇది ఉంటుందండి పెసర్ కర్వేచర్ ఉంటుంది శామ్సంగ్ ఫ్లాట్ టీవీ అంటాడు వెరీ లిటిల్ కర్వేచర్ ఉంటుంది బట్ ది కర్వేచర్ ఈజ్ ఆల్మోస్ట్ టోటల్లీ రెడ్యూస్డ్ ఆల్మోస్ట్ ఫ్లాట్ అని అర్థం అలాగే రెటీ అంటే టూ ఫ్లాట్ అంటే టూ డైమెన్షన్ కర్వేచర్ ఉందంటే త్రీ డైమెన్షన్ సో రెటీనా ఈజ్ ఏ టూ డైమెన్షనల్ సిచ్యువేషన్ కొంచెం కర్వేచర్ గురించి మీరు చింత చేయకండి ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఫ్లాట్ దేర్ ఫార్ దాని మీద బొమ్మ పడుతుంది దాని మీద బొమ్మ ఎలా పడుతుంది అనుకుంటున్నారు మీరు ఈ ఘటము ఇక్కడ ఇలా ఉన్న ఘటం రెటినాలో ఇలా పడుతున్నాయి రివర్స్లో పడుతున్నాయి ఇప్పుడు బ్రెయిన్ దాన్ని ఎనలైజ్ చేసుకుంటుంది అనలైజ్ చేసి త్రీ త్రీ డైమెన్షనల్ పిక్చర్ని మీకు ఇస్తుంది మీరు బ్రెయిన్ మీద పడిన ఇంటగ్రేటెడ్ పిక్చర్ని చూస్తున్నారు మీరు మీరు బయటనుండకుండానే మీరేం చూస్తారండి బయట అది ఉంది మీ కన్ను ఇక్కడుంది మనస్సు ఎక్కడుంది ఏమిటి చూస్తారు దాన్ని దాని పిక్చర్ రెటీనా మీద పడి బ్రెయిన్లో మీరు అనలైజ్ చేసి చూస్తున్నారు ఇప్పుడు నాకు త్రీ డైమెన్షన్ థర్డ్ డైమెన్షన్ ఎక్కడి నుంచి వచ్చింది బుద్ధి నుంచి వచ్చింది దేర్ దేశము బుద్ధి బయట ఉందా దేస్ బుద్ధి ఎందు దేశమున్నది ఆ దేశము ఈ మట్టిని జోడించి బుద్ధి దర్శిస్తుంది